పర్లోక రాజ్యానికి సంబంధించిన వాక్యం మత్ తువార్త పదహారవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చింది మత్ శువార్త పదహారు పంతొమ్మిది మత్యువార్త పదహారు పంతొమ్మిది ప్రార్థించి దేవుని వాక్యాన్ని పరశుద్రవగు దేవ ఏసయ్య మీకు వదనాలనైనా ఇస్రాయల్ గొప్పతండ్రి మీకే కృతజ్ఞతలైనా మమ్మల్ని అందరినీ మీ యొక్క మరణ భూస్థాపన పునరుదం ద్వారా ప్రభావ మమ్మల్ని అందరినీ యూదులుగా ఇస్రాయల్ గా కాబట్టి నేను అబ్రాహ్మణం చేపడ్డ ప్రతి వాగ్దానం మాదే దాన్ని మేము సంపూర్ణంగా స్వీకరిస్తున్నాం ఈ రోజు ఈ యొక్క వాగ్దానం కూడా స్వీకరిస్తున్నాం దీన్ని మా జీవితంలో నెరవేర్చి మహిమనందామని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మాయిని పంతొమ్మిదవంటే పర్లోకరప్పు పర్లోక రాజ్యం యొక్క తాలకు చెవులు ఒకటి కాదు కదా చాలా కదా ఒకటే అనుకుంటాను ఇంగ్లీష్ లో చూసినా నేను ఇంగ్లీష్ లో కూడా కీస్ అనే ఉంది అంటే తాలకు రకరకరకాల తాలపు చెవిలు నీకు ఇచ్చేదన్న నీవు భూలోక మందు దేని బంధించువో అది పర్లోక మందు మరి తాళము పర్లోక రాజ్యానికి అయితే భూలోకంలో బంధించేది ఏంటి బంధించి తాళం ఇచ్చేటది భూలోకంలో తెరిచేడుదేంటి పర్లోక రాజ్యం తాళాల్లో పర్లోక రాజ్యం తాలకు చెవి ఇక్కడెట్ట పని చేస్తాడు దేవుని దృష్టిలో చూడండి పర్లోకరాజ్యం ఎక్కడ ఉంది విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన మధ్యలోనే ఉంది అంటున్నాడు పర్లోకరాజ్యం మన హృదయంలోనే ఉంది అంటున్నాడు పర్లోకరాజ్యం కాబట్టి అయితే ఒక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే తాలకు చెవిలు పలువ రంగం సంబంధించినవి తాలపు చెవిలు ఒకటి కాదు కదా ఎన్ని రకాల తాలపు చెవిలు ఎందుకు చెప్పండి ఇంగ్లీష్ లో కీస్ అని ఉన్నాయి అన్ని కీస్ ఎందుకు ఇవ్వాలా ఒక కీ తా కదా ఒక తలుపు తెచ్చుకున్న ఒక కీ తా కదా మనం ఏం చేస్తాం ఈ తలుపుకి తాళమేస్తాం లోపల అలమేరకి ఇంకొక తాళాపిస్తాం ఇంకెక్కడ ఉంటే ఇంకేదానికి తాళేస్తాం తిజోరి ఉంటే తిజోరికి తాళామేస్తాం ఇంకేదన్నా విలువ గల వస్తుండే రూమ్ ఉంటే దానికి దాన్ని ఏమంటాం దాన్ని గోడౌన్ లాగా గోడౌన్ అంటే చిన్న కదా ఒక ఒక రూమ్ లన్నీ స్టోర్ రూమ్ లాగా స్టోర్ ఊరికే చెయ్యారు అన్నట్టు దాన్ని దాని బహు విలువగల అన్ని పెట్టి చాలా లేస్తారు అంటే ఒక ఇంటికి ఎన్ని స్థలాలు చెప్పండి ఒకటి కాదు కదా మెయిన్ గేట్కి ఒకటి వేయొచ్చు ఈ డోర్కి ఒకటి వేయొచ్చు లోపల దానికి కూడా తాలా ఉంటుంది ఇప్పుడు జిగ్గురు తాలంగా ఉంటుంది ఉంటాయి కదా సో ఎన్నో స్థలాలు ఉన్నాయా చెప్పండి అట్లనే పర్లోక రాజ్యానికి కూడా బహుగా తాలపుచ్చవిలు ఉన్నాయి అది నీకు అర్థం కావాలా చాలా మంది అనుకుంటారు ఒకటే కదా అవసరం నీకు ఒక డోర్ లో అవును లోపలికి వచ్చినాక మళ్ళీ అల్మే తీసుకోవాలంటే దాని తాళము నీద లేదు అది ఇంకోటి దగ్గర ఉంది దీ తెలుసర ఉంటుందో నా దగ్గర ఒక తాళం అంటే నీ దగ్గర ఇంకో తాళం ఉంది మీ వైఫ్ దగ్గర ఇంకొక తాళం ఉంది ఆయన బయటికి నీకు ఇప్పుడు అర్జెంటు అవసరం అల్మేర తెచ్చుకోవడం లేదు నీ తాళం కదా అయితే ఈ విషయం అర్థం చేసుకోండి పేతూరుతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు అనేకమైన తాలకు చెవిలు ఇచ్చిన పరలోక రకానికి సంబంధించినవి అంటే ఇవి ఎటువంటి తాలపు చెవిలు నువ్వు అర్థం చేసుకోవాలా కానీ దురదృష్టం ఏంటంటే నీ దగ్గర ఒకటే తాలపు చెవి ఉంది అనుకుంటున్నావు నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే ఎన్ని తాలపు చెవిల్ని ఎవరో దొరికితే చూసుకోండి బాగా అర్థం చేసుకోండి ఎన్ని తాలపు చెవిలు దొరికితే ఇప్పుడు మెయిన్ డోర్ తెచ్చుకుంటావు ఆ తాలపు చవి జరి అది తీసేస్తావు లోపలికి ఈ డోర్ తాలపు చెవి లేకుంటే ఏం పని పరిస్థితి బయటనే కూర్చోవాలి కదా అది ఉండ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే రావాలా సపోజ్ అది కూడా నీరు ఉంటే అది తెరిచుకొని లోపలికి వస్తావు లోపలికి వచ్చినాకేంటి సరిపోతుంది ఈ రూమ్ లోకి వస్తే ఫ్రిడ్జ్ తెరవాలా దాంట్లో చల్లని నీళ్లు తాగాల ఎండాకాలం ఇంట్ ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఉన్న మజ్జిగ ఉన్న అవి తాగుతాం బెనిఫిట్ వచ్చిందా దాని తాళం ఉండడం దాని తాలపు చెవి ఉండడం వల్ల తర్వాత బెడ్రూమ్ లో పోతాం బెడ్రూమ్ తాళం ఉంటే విశ్రాంతి తీసుకోగలవా తీసుకోలేవు కదా అది కూడా చెవి తేవచ్చు కావాలి కదా తాలపు చెవి అది తెచ్చుకున్న కళ్ళ వేబండి కొంత దాని తర్వాత నీకు కొంత డబ్బు అవసరం ఉంటుంది అల్మేర తాలపు చెవి లేని దగ్గర నీ పరిస్థితే ఇంత లోపలికి ఏ లాభం నువ్వు ఇంత లోపలికి బట్ దానికి అల్మేరకి తాలపు చెవి లేదు వాళ్ళకి అవసరం ఉంది నేను ఎట్లా చెప్పండి క్రైస్తవ జీవితంలో అట్లనే అర్థమవుతుంది ఈ వాక్యం ప్రకారంగా ఎందుకు రకరకాల తాలపు చెవిలు ఇచ్చేడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి పేదూరు జీవితంలో నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఇప్పుడు మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి ఉదాహరణకి పేతురు అసలు సేవ ఫిట్ కాదు ఎందుకంటే ప్రభుని త్రునీకరించుడు బొంకిన వాడు అబద్దాన్ని చెప్పినవాడు కదా ప్రభు దుడక ఎక్కువ శరీరం ఉండేవాడు కత్తి పట్టిండా లేదా నరికిండా లేదా చెవు సైనికుని చెవి నరికిందా లేదా అంటే కత్తి పట్టిండు వాడు కత్తి పట్టేవాడు కత్తి తనని కదా అతన్ని నశించా చెప్పండి శరీర ఛేదనం చేయబడిందా పేతురు కత్ తన కదా కాబట్టి అటువంటి వాడు అసలు రక్షణలో ఉండడానికి వీల్లేదు కానీ ఏసు ప్రభు అతని పక్షంగా ఎన్ని సార్లు ముమ్మార్లు విజ్ఞాపనం చేసిన పేతుర్ని గురించి సైతాన్ని నేను కోరుకున్నాడు కానీ వాడికి ఇవ్వద్దు జలడబట్టిండు వాడు దేవుని సన్నిధి దేవుని దగ్గర అడుతున్న నాకు నాకు పేతూరు కావాలి ఎందుకంటే పేతూరులో ఉన్నాయి అన్ని నాకు కలిసి గుణగణాలే పేతుర్లన్నీ నా గుణగణం నేను కూడా నరహర్ తక్కువ కాబట్టి పేదూర్లో కూడా నా గుణగణం నాకు కావాలా పేదూరు ఎక్కడ పేతురు దుడుకోడు ఎప్పుడు నాకు ఆయన కావాలంటే చూడండి మన దేవుని దగ్గర వాడు అట్ కొట్లాడుతూ ఉంటాడు ఈ మనిషిలో శారీరకమైన క్రియలుంటే నాకు కావాలి కదా నువ్వు ఎందుకు వదించలేవు దేవుడు కృప విడిచిపెట్టేస్తే మనం వాడిని దొరుతాం మన చుట్టూ ఉన్న కంచ తీసేస్తారు యోగ జీవితంలో తీస్తాం కదా కంచ ఉన్నంతకాలం యోగ కూడా ముట్లేకపోయింది సైతాన్ని కంచదీయంగానే సైతాన్ని దూరిపోయిందా లేదా అది కుటుంబంలో చిన్న భిన్నం చేసేయండి కుటుంబాన్ని కాబట్టి దేవుడు మనందరి చుట్టూ తన అగ్ని కంచగా పెట్టిండు కాబట్టి సైతానుడు మనం ముట్టలేకపోతున్నాడు కానీ సరే తృప్తికరంగా ఉందనే సటనే ఉండిపోతున్నాం కానీ ఒక విషయం అర్థం చేసుకోండి ఏం లాభం నీ చుట్టూ కంచబెట్టి కూడా నువ్వు ఆ రీతిగా అభివృద్ధి పొందలేకపోతే కంచె ఉన్నప్పుడు మరీ అభివృద్ధి పొందాలి కదా దేవుని కృప ఉంది కాపుదల ఉంది కాబట్టి నేను ఇంకా అభివృద్ధి పొందాల ప్రతి విషయంలో అభివృద్ధి పొందాలి ఒక్క తలపచవి కాదు ఒక తలపు చెవి తీసుకొని రావడం కాదు మీకు అనేకమైన తాలపు చెవులు ఇచ్చిన అంటున్నాడు దేవుడు సేవకులకి దురదృష్టం ఏంటంటే ఏ సేవకుడు కూడా దీన్ని ఎన్ని తాలపలునే వాడు తెలుగు నువ్వు తెలుసుకోవాలా తెలుసా ఆయన సేవ ఆరంభమైన రోజు మొట్టమొదటిసారి యోగలు ప్రవచనాన్ని విశదీకరించినవాడు పేతులు అంత్య మీద అందరి మీద నా ఆత్మను కుమరించదును అని యోవెలు చెప్పిన ప్రవచనం ఈ రోజు స్టార్ట్ అయింది అని చెప్పినవాడు ఫస్ట్ ఆయన ఆయనకు ఆ రోజు దొరికింది ఫస్ట్ తాలపు చవి ఏం తెలుసా ప్రవచనా అర్థం చేసుకుంటే తాళపు చెవి దాని తర్వాత ఆయన పరిశురాత పొందుకున్న కింది దిగు వచ్చిందాక దేవదూతలతో మాట్లాడే దేవదూతలు దేవుడు మాట్లాడే భాషలో మాట్లాడింది రెండవ తాళపు చెవి దొరికింది ఆయనకి దాని తర్వాత దేవునితో ఎట్లా సంభాషించాలనో ఆ తాళప చెవి తెలుసుకున్నాడు ఆయన ఈ విధంగా మాట్లాడతారా దేవుడు దేవదూతలు ఆ తాలపు చవి తెస్తే ఆడు వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుని తెచ్చిస్తున్నారు భాషలలో మళ్ళీ ఆయన ఆ తాలపు చవి తీసుకోగలిగిండు కాబట్టి ఆ తలుపు తెరిస్తే అక్కడ అది వినగలుగుతున్నాడు ఆ పాటలు వాళ్ళు దేవుని శుద్ధించడం అనేది తర్వాత ఆ ఇంటి పై నుంచి కింది దిగొచ్చినాక ఆయన వారికి అందరికీ సువార్త ప్రకటించింది ఐదు వేల మంది ఇంచుమించు ఒకే రోజు ఏసుకృష్ణ బాసం పొందించు అది సాధ్యమా బహు కఠినలుంటారు ఇస్తా బహు కఠినలు ఎందుకంటే వాళ్ళు యుద్ధ మత ప్రావీణ్యులు వాళ్ళు పాత కాలపు భక్తులు వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చింది ఇక్కడ శలంలో పండగ చేసుకోవడానికి ఇక్కడ పేదూరు చెప్తే అవన్నీ మానేసి ఏసారి వెంబడించేది ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్ లో ఐదు మంది ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు అనుంది అంటే స్త్రీలు కూడా పాపసలు పంజండు అలా కదా వాళ్ళతో పాటు భార్య భర్తలు పిల్లలు ఎవరన్నా జీవనస్తులు వాళ్ళు కూడా బంధిండు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు అనుంది అక్కడ వాకి ఆయనకి అక్కడ కాలప దొరికిందా లేదా మత మతస్థులని ప్రభుత్వంగా గడిపించే తా డోర్ తెరిసేసిండు ఆయన ఆయన తెరిచేసి కాబట్టి మనం కూడా ఇప్పుడు దాన్ని ప్రకటించగలుగుతున్నాం అంతేనా ఇంకేమైనా జరిగినాయా ఆయన శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు ఏం జరిగిందో మీకు తెలిసి కుంటి వాడిని మూర్తి స్వస్థపరిచిండి ఏమైందా అనే తాళపుచ్చి తెచ్చుకున్నాడు తెరిచిండు అతని ద్వారా ఎంతో మంది స్వస్థత పొందిండ్రు చనిపోయిన వాళ్ళు తెలియచారు కొంటి వాళ్ళు రకరకాల బలహీనలు అంతా పొందగలిగినారు అంతేనా ఇంకేమైనా రైతు రాష్ట్ర పత్రికల్లో చూస్తే మీరు చూస్తారు భవిష్యత్కి సంబంధించిన విషయాలన్నీ తాలక్ష్యం తీసి పెట్టేసిండి ఆయన ఆయన చర్చేసిండు చర్చ మనకు పెట్టండు ఇప్పుడు నీ బాధ్యత ఇవన్నీ తెలుసుకోవాలా అర్థమవుతుందా కాబట్టి ఇవే కాదు నేను ఈరోజు ఉదయం అదే ధ్యానిస్తానండి ఏంటంటే ఇప్పుడు ఈ లోకము నువ్వు ఇప్పుడు నన్ను చూడగలుగుతున్నావు నా వెనకల్లో పడితే నా వెనక బాగా మీకు కనిపిస్తుంది నా ఇటు సైడ్ లో కనిపిస్తుంది ఇటు నిలబడితే నేను ఇటు దిక్కు కనిపిస్తాను అటు నిలబడితే ఇటు దిక్కు కనిపిస్తున్నా నా వెనకాల కూర్చుంటే నా వెనక భాగం నా ముందు కూర్చుంటే ముందు వీటన్నిటిని మూడు డైమెన్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో మ్యాథమెటిక్స్ పిల్లలకు అర్థమవుతుంది మూడు డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ సృష్టిలో రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి అంటే ఈ లోకతీతమైనదే కాకుండా రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి ఉదాహరణకి ఫోర్త్ డైమెన్షన్ అంటాం ఫోర్త్ డైమెన్షన్ అంటే అవన్నీ ఆత్మలు జీవించే డైమెన్షన్ అంటాం దాన్ని అక్కడ నువ్వు ఇంకా ఈ డైమెన్షన్లున్నావు ఈ లోకాతీతమైన డైమెన్షన్ లో ఉంటే ఇవే చూడగలుగుతా ఉంటావు నువ్వు ఆ డైమెన్షన్ ఆ లోకంలో చూడాలంటే కొన్నిసార్లు మీకు అనుభవం కలిగి కలలో మీ ఆత్మ అక్కడ పోయినట్టు ఆడ అది భయపడి నువ్వు వాపసు వచ్చేసినట్లు అక్కడ ఏదో దయ్యాలు ఉన్నట్టు రకరకాల చీకటి శక్తులు ఉన్నట్లు అవి నువ్వు ఉంటావు కొంతమంది గోతలు కనిపిస్తూ దేవుని ఆత్మ దేవన్ దూతలు అడంతా తిరుగుతున్నట్టు చూస్తూ ఉంటావు నిద్రలో ఉన్నప్పుడు కలలో వచ్చినట్టుంటది అది దాని తర్వాత వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ భయానికి మళ్ళీ ఎప్పుడు పోరు అక్కడికి ఎందుకంటే నువ్వు ఆ తాలపు ఓపెన్ చేస్తే నువ్వు నీకే తెలవదు ఎవరు ఓపెన్ చేస్తారు ఆ ఆ డైమెన్షన్ కి దూతలు లేక ఆప్మలు ఉంటాయి అదంతా చీకటి చీకటి ప్రాంతం అది మళ్ళీ చీకటి ప్రాంతంలో నువ్వు ఎట్లా పోగలవు తాళమే లేదని దగ్గర అందుకే పర్లోకప్పుడు దర్శనం ఎందుకు చూడలేవు నీకు తాళం లేదు నువ్వు తెచ్చుకోలేదు ఎప్పుడు ఆ తాలపు చవి నీకు నీ దగ్గర ఏ తాలపు చెవి ఉందో కూడా నీకు గెలినప్పుడు అందరికీ పోగలవును కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అందుకని నేను అర్థం అని ఒక వాక్యం చేస్తాం నువ్వు ప్రయత్నం చేయకపోతే మటుకు ఏ తాలప్పుడు కొన్నిసార్లు వెతికి తిప్పుతా ఉంటాం తాలపు ఎంత కాలం నుంచి అది తియ్యని తాలము ఆ తాలపు చెవి గట్టిగా పట్టుకుంటుంది ట్రై చేస్తాం ట్రై చేస్తాం ట్రై చేస్తాం ఎంతకి తిరగదు ఏం చేస్తాం నిరుత్సాంతం తీసేసి వచ్చేస్తామా లేదా తాలప్ చెవిడవ రిపేర్ చేసేవాడు దొరుకుతాయి వాడిని పట్టుకొస్తాం మనం తిరుగుతూ ఉంటాం మనం క్రైస్తవ జీవితంలో అంతే మనం ప్రయత్నం చేస్తాం ఒకసారి రెండు సార్లు ప్రయత్నం చేస్తాం అది అది గట్టిగా ఉండి ఫలం తెలుసుకుంటలేదు కొంచెం దాన్ని ట్రై చేయాల మరోసారి ట్రై చేయాల ఆయిల్ పోయాలా దాని తర్వాత మళ్ళీ తిప్పాలా కొంత కొట్టాల శుద్ధతో కొట్టుకో సోకన్ అయిపోతుంది అది అక్కడ మనం విఫలమైతా ఉంటాం వచ్చిన కాడికి ఏ చేసినాం కదా అయిపోయింది కదా నా బాధ్యత అయిపోయింది కదా నేను ప్రయత్నించినా కదా ఏం చేస్తాం కాట్లేదు కదా పని అని నిరుత్సాహంతో వాపస్ వచ్చేస్తాం అట్లా కాదు రైతవ జీవితం నీ ప్రయత్నం కంటిన్యూస్ గా చేస్తాం కొన్ని సమస్యల గురించి ఇరవై సంవత్సరాలు కూడా సరిపోయింది నా ప్రయత్నం చేస్తానే ఉన్నాను నేను ఎందుకంటే నిరీక్షణ ఏదో ఒకరోజు దేవుడు కార్యం చేస్తాను నా జీవితంలో అనేది కాబట్టి ఈ తాలపు చెవిల గురించి మనం ధ్యానించినప్పుడు అబ్రామ్ ఆదాము జీవితంలో చూడండి ఆదాముని దేవుడు మట్టి నుంచి తీసిండు గ్రౌండ్ కదా మట్టి నుంచి మట్టి నుంచి తీసి తోటలో పెట్టిండు తోటలో ఏం జరిగిందో మీకు మళ్ళా తోటలకి ఏం తీసుకొచ్చి మట్టిలో పెట్టిండా లేదా పరమేశ్వర అంతా చూడండి సేవ క్రైస్తవ జీవితం ఇట్లనే ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి బయటికి పోయినా మళ్ళీ అక్కడికే వాపసు వస్తున్నావు అట్లా చూడానికి వెళ్ళేది తోటలోకి వెళ్ళినాక ఎందుకు మళ్ళీ అక్కడి నుంచి బయటకి రావాలా నువ్వు మటి నుంచి తీయబడ్డవాడే కరెక్టే కానీ ఆ మటిలకి వెళ్ళి నిన్న ఒక మంచి స్పెషల్ లో పెట్టినాడు దేవుడు మళ్ళా అక్కడ నుంచి మనం మళ్ళా మట్టికి వస్తున్నాం అది జరిగింది అక్కడ ఆదామ జీవితంలో జరిగింది అనేక మంది సేవకుల జీవితంలో అదే జరుగుతుంది నిన్ను ఎక్కడి నుంచి దేవుడు మళ్ళీ నువ్వు అక్కడికే వస్తున్నావు అట్లా కాదు నువ్వు ఇంకా ముందు వెళ్ళిపోతున్నా ఎందుకంటే ఈ ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోవాలి నీకు ఎందుకు తాలపు చెవులు ఇచ్చిండు అంటే ఉన్న కాదు వీల్లేదు ఆత్మీయ గాని ప్రకృతి సహజంగానే కాని ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం వాళ్ళు తాళాలను వాడుకో వాటిని ఎక్కడో మూలక చాలా మంది మూలక వాళ్ళ తాళాలు కొత్తగా అప్పుడెప్పుడో ఒకప్పుడు కూడా నేను సేవ చేస్తే ఎట్లా మనుషులు సత పొందేటోళ్ళు అంటే ఉంది చాలా బాగుంది ఈ రోజు ఏమైంది ఒకప్పుడు నేను దర్శనాలు చూసేటోటి నీ బ్రదర్ పర్లోకపు దర్శనాలు ఈ రోజు ఏమైంది మూసేసుకున్నావు తాలం తాళా సేవ ఎక్కడో పడేసుకున్నావు ఒకప్పుడు అద్భుతాలు నా సేవలు ఈరోజు ఏమై అదేన్నో పడేసుకున్నావు ఒకప్పుడు విశేషంగా సువార్త ప్రకటించడం బ్రదర్ నేను నేను స్టేజ్ మీద సువార్త ప్రకటిస్తే ఎంతో మంది వారి ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ అది పోగొట్టుకున్నావు తాళం జీవితాలలో ఇదే జరుగుతుంది ఈరోజు యుగ సమాప్తి కష్టపడికి మొత్తం పోగొట్టుకుంటారు విశ్వాసం ఎందుకంటే వాక్యము వింటుంటేనే విశ్వాసం కలుగుతుంది నీకు వాక్యము అంటే నీ విశ్వాసానికి ఆహారము వాక్యం నీ విశ్వాసము బలపడతా ఉండాలంటే దాన్ని దానికి బాగా నువ్వు ఆహారం పెట్టాలా ఏంటో ఆహారం అంటే వాక్యమే ఏ రోజైతే నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబో అది ఆకలి కొట్టది నీ విశ్వాసం నీ విశ్వాసము ఆకలి కొని దాన్ని నువ్వు తృప్తి పరచలేవు ఆహారం పెట్టాలా దానికి ఆహారం పెడతావు ఎందుకు తెలుసు నువ్వు సాలలో పోగొట్టుకున్నావు ఇప్పుడు ఎక్కడ పెట్టినావో ఎట్లా గుర్తుకు ఆ సాలం ఎక్కడ పడేసుకున్నావు నీకు తెలుసు తెలవాలా కదా కాబట్టి విశ్వాసం ధరని వాటిని చూడగలవు ఈ కండ్లతో కనిపించేది కావు ఆ తాళాలు ఆయన నిజమైన తాళాలు అయితే కండ్లకు కనిపిస్తే దాని తాలకు చెవి వాటికి ఒక పెట్టి దాన్ని అన్ని దానికి ఒక తాలకు గుచ్చి లాగా పెట్టి జేము లేచుకుంటాను ఇది ఆత్మీయమైనది ఇది కండ్లకు కనిపించే తాలపు చెవి కాదు కదా ఆ లోకాలు కూడా కళ్ళకు కనిపించే లోకాలుగా అవి హృదయాన్ని కనిపించాడు వాళ్ళు వాటి తాళాలు తెచ్చుకోవాలి నువ్వు అక్కడ దురాత్మలు ఉంటాయి వాటిని కళ్ళారూసే నీ పరిస్థితి ఏమవుతుంది చీకటి దానికి మార్గంగా కనిపించదు ఆ చీకటి స్థలంలో ఆ డైమెన్షన్ లో మళ్ళీ అందుకే నీ వాక్యము నా పాదంలకు దీపం అంటాడు దావేద్రాజ్ ఎందుకు అంటాడు దీప్ కాళ్ళకెందుకు దీపం కళ్ళకు దీపం కావచ్చు కాళ్ళకెందుకు దీపం చెప్పాడు ఎవరన్నా ఇప్పుడు అలా కనిపించాలి ఏమన్నా ఏమైనా లైట్ వేస్తే కనిపిస్తాడు మళ్ళీ కాళ్ళకెందుకు దీపం నా పాదంలకు దీపం అంటే ఏంటి నీ చీకటిలో నువ్వు ఎక్కడ కాలు నీకు గెలదు నీకు చీకట్లో చీకట్లో ఎక్కడ కాలు పెడుతున్నా నీకు తెలియదు అందుకు దీపం నువ్వు ఎక్కడ కాలు పెడుతున్నావు అదే చూపిస్తా దేవుని వాక్యం ఎక్కడ నడవాల చూపిస్తుంది అది దీపం అంటే దాని అర్థం అది కాబట్టి ఆ ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఫస్ట్ నీ దగ్గర స్థలం దాని లోపలి నేను ట్రై చేసిన నేను నేను రెండు సార్లు ట్రై చేసిన ఆ లోపంలోకి కూడా వెళ్ళి భయం చాలా దూరం వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన ఆత్మ అక్కడక్కడ పోతనే ఉంది పోతనే ఉంది పోతేనే ఉంది ఆ చీకటి గల స్థలంలో భయమేసి ఒక ధర్మాల్లో చేసిన వాపసు రెండోసారి ట్రై చేస్తున్నాను ట్రై చేయొచ్చు మీరు నేను ఏంటంటే క్రైస్తవులకి అది ఉంది ఆ అవకాశం తర్వాత క్రైస్తవులకే కాదు మంత్రగాండం కూడా ఉంది ఆ అవకాశం వాళ్ళు కూడా పోతుంటారు ఆ లోకంలోకి వాడు మంత్రాలు చేసి నిష్ఠతో రాత్రి అమావాస్య పౌర్ణమి రోజు రాత్రి ఒంటి గంటకి స్టార్ట్ చేస్తాడు పూజలు రక్తము అన్ని బుట్టలు అన్నీ చేసి వాడు నిష్ఠతో సల్ల స్నానం చేసుకొని దిగంబరిగా ఆ ముగ్గులో కూర్చొని వాడు ఎంతగానో కష్టపడతా ఉంటాడు ఇంకటి వాడిని తెలుసు ఆ లోకంలో అడుగు పెట్టాలంటే అంతగా కష్టపడాలనేసి వాడు కష్టపడి ఆలబోయి ఆ దయ్యాలతో మాట్లాడి వాటిని తెచ్చుకొని పెట్టుకుంటాడు అవి వీనికి వింటాయి అన్నట్టు కానీ మనం అట్లా చేయలేం కదా మనకి సునాయాసమైన మార్గం ఇచ్చిన దేవుడు ఏంటంటే ఏసు వింబడించే సొంత రక్షణ స్వీకరించిన వాళ్ళకి తాళప చెవిలు ఇక్కడ ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలు అన్ని బాధ్యత నీది ఎవరో వచ్చి చెప్పాలా ఎంతకాలం చెప్పాలా చెప్తారు కరెక్ట్ మార్గం చూపిస్తారు ఎంత కాలము ఆధారపడతాం మనం ఎంత కాలం వాళ్ళ మీద మనం కూడా అట్లా తయారై అనేకలతో ఈ విషయాన్ని బయలుపరచాలంటే మనం మనం నేర్చుకోవాలి కదా ఈ తలాలి తిరగడం లేకపోతే కాలం వెళ్ళిపోతున్నట్టుగా మనం తెచ్చుకోలేం ఈ తలాలని నేను ఇదే ఈ విషయాన్ని గ్రహిస్తున్నాను ఇప్పుడు ఏదైనా తోట అంటే అదొక పర్లవరాజానికి సాదృశ్యం అక్కడ అంత సమాధానము సమృద్ధి అంతగా ఉంది అయితే అక్కడి నుంచి తరిమి వేసినాక ఆ ఇద్దరు దూతలు దాన్ని కాపలాగా వస్తున్నారని ఉంది కదా వాక్యం ఆ అగ్ని కట్టుగంలు పట్టుకొని కాపలాగా ఆస్తున్నారు ఎవ్వరు పోకుండా లోపలికి ఎందుకంటే వాళ్ళు బుద్ధి తెలివి ఇచ్చు జ్ఞానం జ్ఞానము తేలి జ్ఞానమును జీవమును ఇచ్చే ఆ యొక్క పండును చెట్టు పండును తిన్నారు వాళ్ళు దానివల్ల మరణం వచ్చిందని చూస్తాం మనం మరి తిరిగిపోయి అక్కడ జీవ వృక్షం కూడా కదా మంచి చెడు తెలివిచ్చే చెట్టు ఆహారాన్ని వాళ్ళు తిన్నారు అక్కడ జీవవృక్షం కూడా అయితే అక్కడ ఉంది వాక్యం వీళ్ళు తిరిగి మళ్ళా అందులోకి పోయి జీవవృక్షం తింటారు మళ్ళీ శాశ్వతంగా బ్రతుకుతారని చచ్చరిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా షార్ట్ కట్ లేవు కదా అందుకని దూతలను కాబట్లా పెట్టేండు ఇప్పుడు మనీ అందులో నువ్వు పోవాలా అంటే పర్లవరాజ్యం ఉపలు రైతుగా చెప్తున్నాడు పర్లవరాజ్యానికి పోవాలంటే ఇద్దరు దూతల్లో అక్కడ అదే మనం ప్రాణంగా వంద చూస్తాం దానికి పన్నెండు గుమ్మములు ఉన్నాయి ఒక్కొక్క గుమ్మానికి ఇద్దరు దూతలు ఉన్నారు మనం అందులో పోవాలంటే నీకు సహజం స్పారం వాళ్ళు కూడా కడ్గాలు పట్టుకుని అగ్ని కడ్గాలు కాబట్టి అందులో పోవాలంటే నువ్వేం చేయాలా నీకు తాలపు చవి ఉంటేనే సాధ్యం తాలపు లేకపోతే నువ్వు పలరంగా పోలేవు దేవుడు పేసురికి ఈ తాలప్చవి నీకు ఎందుకు ఇచ్చిందంటే నువ్వు తెరిచేస్తే మనుషులు దాన్ని గ్రహించగలరు వెళ్లిపోగలరు ఆయనకి ఇచ్చిండు కొన్ని తాళాలు దాని మనకి ఇచ్చిన వాక్యం నేను ఇప్పుడు చూపిస్తాను మీకు గానీ నీకు నాకు ఇచ్చిండు వాక్యం ఆ తాలపు చవి ఏం తెలుసా వాళ్ళు ఖడ్గాలు పట్టుకున్నారు కదా ఎవరు దేవదూతలు మా ఖడ్గాల అడ్డం దేవదూతలు అంటే ఎక్కడ లోపలికి నేను చెప్పండి ఆ ఖడ్గం నీ చేత పట్టుకుంటే రాణిస్తారు అర్థమవుతుందా ఎక్కడుంది అది ప్రఫికలు ఉంది దేవుడు నీకు ఆ కడ్గమ్ని ఇస్తాడు ఆత్మ వాళ్ళైన ఖడ్గం చేత పట్టుకోమన్నాడు నేను పట్టుకుంటేనే కానీ నువ్వు అందులోకి పోలేవు ఆ దేవతలు నేను రానేరు అరే వీడు మావాడే కాబట్టి చూడండి ఏదైనా తోటలో అడుగు పెట్టాలంటే నీకు అక్క అవసరం ఏదైనా చోట అంటే ఆత్మీయ స్థితిలో అర్థం చేస్తుంటే పర్లవరాజానికి అడుగు పెట్టాలంటే నీకు అక్క అవసరం అందుకు వాక్యం అవసరం వాక్యమే కడ్గాం కదా లేకపోతే ఆ తోటలో ఏం జరిగిందో నువ్వు ఎప్పుడు గ్రహించలేవు ఆ తోటలో ఏం వాగ్దానాలు చేసిన దేవుడు నువ్వు గ్రహించలేవు చదువుతుంటావు కానీ నీకేం అర్థం కావాలట్టు కాబట్టి చూడండి ఎటువంటి సమస్యలకైనా దేవుడు నీకు తాలపు చవి ఇచ్చా నువ్వు అది చూసుకోలేకపోతున్నావు అంతే తేడా నీరు ఆ తాలపు చవిని నువ్వు పొందుకుంటేనే కాని దాని నువ్వు స్వీకరించలేవు దాంట్లో ఏముందో దాన్ని గ్రహించలేదు ఎటు ఎటువంటి విలువగలదున్నదో నీ కొరకు ఎన్నో విలువల విషయాలను అక్కడ దాచిపెట్టింది దేవుడు వాటి అన్నిటిని స్వీకరించాలంటే మళ్ళీ నీకు దాని దాని తాలపు చవి అవసరం నీ మరి ఏ రీతిగా దాన్ని నువ్వు గ్రహించగలవు మార్కు సువార్తలు ఒక వాఖ్యం చేస్తాం ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం మార్కు శు వార్త పదకొండో అధ్యాయంలో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి మార్కు శు వార్త పదకొండు కొన్ని సొంత తీర్మానాల వల్ల నువ్వు నష్టపోతున్నావు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యం ప్రకారంగా చూడండి మార్కు శు వార్త అధ్యాయం ఇరవై రెండవ మీకు తెలిసి సంబంధించింది అండి చదవండి ఎవడైనా చూసి నిశ్చయంగా మరి తప్పక జరుగుతాను కదా నిశ్చయం అంటున్నాడా లేదా మళ్ళీ నిశ్చయం అంటున్నాడు గ్యారంటీ ఉంది అక్కడ నువ్వు అనుకుంటున్నావు నా సమస్య ఎందుకు ఇంకా ప్రొలాంగ్ అయింది ఎంత కాలం పోతుంటుంది ఈ రీతిగా సమస్య నీకు ఏదో కొరత ఉంది అక్కడ చూసుకోండి అక్కడ ఏమంటాడు కొరత నువ్వు సందేహిస్తున్నావు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు విశ్వాసం వస్తుంది వాక్యం ధ్యానస్తున్నావు విశ్వాసం బలపడుతుంది మన సహనం సందేహం ఎందుకు అందుకే నేను అనేక పర్యాలు ఈ ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు అని అడుగు రాదు ప్రార్ ఇప్పుడు ప్రార్థన చేస్తావు గంట రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తావు ఎవరో తలుపు కొడతారు బయటకు వస్తారు వాళ్ళతో వాళ్ళు ఏం బ్రదర్ బాగున్నావా అంటే ఏం చెప్పాలా బ్రదర్ అన్ని సమస్యలే బ్రదర్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్ని కొంది అని దేవుడిని తను మాట్లాడిండు బలపరిచిండు విశ్వాసం ఒక గంట సేపు నువ్వు ఆయనతో సంభాషించవు దేవుడికి నీ ప్రార్థన విన్నాడు కాని దుష్టుడు ఏదో రూపకంగా వచ్చి నీలో సందేహాన్ని కల్పిస్తున్నాడు ఇది కాదు అంతే చూడండి సందేహం ఎక్కువ సార్ తెలుసా అంతవరకు కొందని ప్రార్థిస్తావు ప్రభా నీకు వదనాలైనా నువ్వు తప్పక ఇచ్చే దేవుడు అని బయటకు వచ్చి ఏమో బ్రదర్ అన్ని సమస్యలే బ్రదర్ అంటే నీ విశ్వాసం పోయినట్టే కదా అక్కడ నీ సందేహమే నీ విశ్వాసాన్ని చంపిస్తుంది అప్పుడు నువ్వు ఎట్లా వెతుక్కోగల ఉంది తాలపు చవి ప్రతి సమస్యకి తాలప్ చవి ఉంటది ఎటువంటి సమస్యలు మానసిక స్థితికే గాని నీ ఆత్మీయ స్థితికే గానీ నీ ఆర్థిక స్థితికే గాని నీ వృత్తిపరమైన స్థితికే కాని ప్రతి దానికి ఒక తాల చవి దేవుళ్ళకి ఇస్తున్నాడు ఈ లోకంలో ఎందుకంటే ప్రతి విషయంలో అభివృద్ధి పొందాలా చూడండి విలువ విలువ వాటినే మనం దాచపెడతాం కదా ఏమైనా కానీ ఈ లోకంలో విలువగల వాటినే దాచు విలువ వాటిని ఏం చేస్తాం బయటనే పెడతాం ఎందుకు దాచి పెడతాం అది విలువగలవనే కాదు దాని తాళం ఇస్తాం వేరే వాడ దేవుడు కూడా అంటే ప్రతి విలువగల వస్తువుని నీ కండగా కనిపించుకుంటా చెప్పండి ఏమైనా కాదు భూమిలో ఉంటే అన్ని విలువగల వస్తువులు నువ్వు తవ్వుకుంటావు అదండి నీకు తెలవాలి ఎక్కడప్పుడు ఈ రోజు న్యూస్ పేపర్ చేస్తున్న బీహార్ ఒక స్థలంలో అంట కొన్ని వందల టన్నుల బంగారం ఉందట గవర్నమెంట్ తెలుసుకుందండి తెలుసుకొని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అడుతుంది మేము ఇప్పుడు స్థావరిస్తున్నాం మాకు పర్మిషన్ ఇస్తే మేము ఆ గనులన్నీ తవ్వుతాం అది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్నుల గోల్డ్ ఉందట అది కాక ఇంకేదో విలువగల ఖనిజాలన్నీ ఉన్నాయంట అందులో చూడండి ఎక్కడ పెట్టింది దేవుడు వీటి అన్నిటి బహు విలువ గల వాటి అన్నిటిని గుమ్మల ఎక్కడ పెట్టింది గుమ్మలు పెట్టింది ఏ విలువగల వస్తున్నాయి భూములు పెట్టింది మీకు వచ్చే మందులు ఎక్కడికెళ్ళొస్తున్నాయి గుమ్లకి వెళ్ళొస్తున్నాయి ఇనుము ఈ ప్లాస్టిక్ ఇనుము ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అన్ని భూములకి వెళ్తున్నాయి అన్నిటిని భూములు పెట్టి సీల్ చేసిండు విలువగల అన్ని రహస్య ప్రాంతమైన పెడతాడు దేవుడు మరి విశేషంగా ఆయన ధ్యానం కూడా ఆయన వాక్యం కూడా ఆయన వాక్యం ఎవరికి అందుబాటులో ఉంది అది బహు భూమిలో రకరకాల విలువగాల వసలు ఎవరు చెప్పాడు వాక్యం చెప్తుంది కాబట్టి ఈ వాక్యమే అసలైన సీక్రెట్ స్థలంలో ఉంది దాన్ని పొందుకున్నవాడు ధన్యుడు అందుకు మనం ఎక్కువ వాక్యాన్ని ధ్యానిస్తూ లేకపోతే మటుకు నీ సమస్యల నుంచి నువ్వు పరిష్కారం పొందలేదు ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే కష్టపడి వాటిని పొందుకోవాలని మనం కష్టపడతలేదు అన్యులు కష్టపడతారు వాడికి విశ్వాసం లేదు కానీ తెలుసు దేవుడు పెట్టిన వీటి అన్నిటిని నీకు తెలుసు దేవుడు పెట్టిన వచ్చి కానీ నువ్వు ఇప్పుడు నువ్వు ఒక రైతువి నీకు మస్తు భూమి ఉంది చాలా ఉంది కొన్ని ఎకరాల భూమి ఉంది కానీ నీకు భూమిలో బంగారం ఉందని నీ దృష్టిలో బంగారం ఏం తెలుసా పంట విత్తనం చేస్తే పంట బయటకు వస్తుంది అంతకంటే నీకు ఎక్కువ తెలియదు వాడికి తెలుసు అతి తెలుగు వాడు వాడు తెలుసు ఈ పొలంలో కేవలం పంట కొరకే కాదు విలువగల ఆ ఉన్నాయి దాన్ని తగితే లోపల ఇంకా ఎంత విలువగల వస్తువులు వస్తాయో బహు గెలిం ఉంటుంది రాగి ఇత్తడి ఉంటుంది బంగారం ఉండొచ్చు డైమండ్స్ ఉండొచ్చు ఇంకేదైనా విలువగల వస్తువులు ఉంటాయి అన్నీ అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటి అన్నిటిని కానీ వీడు కేవలం పై పైననే ఆధారపడి పేదవాళ్ళలాగా నిండిపోతాడు ఇంకొకడు దాన్ని విపరీతంగా చదువుకొని లోపలికి పోయి ఆ విలువల వసతులు తీసుకొని బహుధని కూడా అయిపోతున్నాడు ఎందుకు చెప్పండి నీకు దొరికినకి దొరికిన తాలపు చవి చాలా అనుకుంటున్నావు వాడు అనుకోలే వాడు అన్యుడైనా గాని వాడు తెలుసుకున్నాడు ఈ తాలపు చెవి నాకు చాలా పనికొస్తుంది దేవుడేమో మనకి తాలపు చెవిలు మనం పక్కకు పెట్టేసినాం వాటిని వాడేమో దాని లోపలి వెళ్ళిపోయి ఎంత విలువగల గల వస్తాన్ని సంపాదించుకుంటాడు ఇప్పుడు చూడండి ఆ రెండు వందల టన్నుల బంగారము బీహార్ గవర్నమెంట్ తీసుకుంటారు దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి కొంత ఇష్టదాన్ని వేస్తుంది అదంతా మళ్ళీ దాని పిల్ల జ్యువెలరీ షాప్ వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళే అభివృద్ధికి వస్తూ చూడండి బాగా చేస్తాం ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు వారాకొక రోజు మొత్తం అన్నదానం చేస్తారు ప్రతి వారం చేస్తారు అన్నదానం ఆ మీరు సికింద్రాబాద్ జ్యువెలరీ షాప్ పోతే సందులలో వారం రోజు శనివారం ఏదో ఒక రోజు ఆ సందులో అందరు రోడ్ల మీదనే కూర్చుంటారు పేదవాళ్ళు భిక్ష ఎత్తుకుంటే వాళ్ళు అందరూ కూర్చుని లయ్యంగా ఇటు లైన అటు లేని ఫుట్పా మన మెయిన్ రోడ్ మీద కూర్చుంటే వాళ్ళకి అందరికీ అన్నం పెడతారు వీళ్ళు జ్యువెలరీ షాపులు అంతగానం వాడు తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని తెలుసు దాన్ని అంతా నేను తెచ్చుకుంటున్నాను మళ్ళీ దానికి శాంతి కావాలంటే వీనికి నేను అన్నం మనం చేయం అన్ని మనం క్రిస్మస్ పంట చేయం కాని అన్ని సత్యాలు మనకు తెలిసిన మనము దాని వాడుకు నీతులము వాడు రక్షణ మార్గంలో లేకున్నా దాన్ని వాడుకోగలుగుతున్నాడు అంతే వానికి మనకి తేడా కాబట్టి ఈ మధ్యాహ్న పూట మనం అర్థం తీసుకోవాలా దేవునికి ఇది సాధ్యం కాదనుకుంటున్నారా సమస్తం సాధ్యం కదా నమ్ముతా నీ నమ్మే వానికి సమస్తం సాధ్యం వాక్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఈ దినము మీరు ప్రార్థనలో చూసుకోండి నీకేం సాలం ఇచ్చిండు నాకు తెలుసు నాకు ఏ ఇచ్చిండో ఖచ్చితంగా అది ఓపెన్ చేస్తే నాకు అక్కడ దొరుకుతుంది అక్కడ ఏముందో అనేక పర్యాలు నేను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ వాక్యాన్ని నీకే సాలాలు ఇచ్చిండో ఈరోజు నువ్వు ప్రార్థనలో కనుక్కో ఎందుకు ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాను ఎందుకు ఈ ఆర్థిక స్థితి బయటపడలేకపోతున్నాను ఎంతగా ప్రయాస పడుతున్నా నాకు ఎందుకు సమాధానం వస్తా ఎందుకు ఈ అనారోగ్యా ఇంకా ఎంతకాలం నాకు చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కింద డాక్టర్ చెప్పింది తరచుగా నేను టీకేసి ఉంటే నీకు ఖచ్చితంగా షుగర్ షుగర్ చేస్తే లేదు నార్మల్ లేదు షుగర్ అంటే నీకు అప్పుడప్పుడు రుచిపోతుంది అట్ ఎట్లా కరెక్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మార్నింగ్ పూట లెవెల్ తక్కువ ఉంటాయి మధ్యాహ్నం ఎక్కువ ఉంటాయి లేదంటే రాత్రి ఎక్కువ ఉంటాయి అప్పుడే డ్యామేజ్ అయిపోతుంటది ఉదయం ఉదయం పోయి టెస్టింగ్ చేయించుకుంటే నార్మల్ ఉంటుంది నార్మల్ ఉంది కదా అని దనాదాన దినేస్తాం మధ్యాహ్నం కల్లా షూట్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రానికి ఎక్కువ నిద్రపోయే టైంలో అది లోపల అంతా దెబ్బతింటూ ఉంటాయి అవయవాళ్ళు షుగర్ వాళ్ళని అది చెప్పింది కరెక్టే కానీ నాకు రాదని నాకు తెలుసు ఎందుకంటే నాకు తల చూ దొరికిందని ఏ అనారోగ్యం ఎందుకు వస్తుంది ఏ ఆహారం తింటే వస్తుంది ఏ ఆహారం తింటే రాదు అవన్నీ దేవుడు అక్కడ తాలక్షేపు ఎప్పుడూ ఇచ్చేసాడు ఎంత మంది నేను చెప్తున్నా పాటించే పాటిస్తారు పాటించని వాళ్ళని నిర్లక్ష్యంగా ఉంటారు కష్టాలు పడుతుంటారు రోగాలు పోతుంటారు హాస్పిటల్ పోతుంటారు ప్రార్థన చేయమంటారు పోయి ప్రార్థన చేస్తాము చెప్తేనే ఎందుకు చేస్తా బ్రదర్ అంటాము సైలెంట్ గా ఉంటారు ఏదో తప్పు చేసినలాగా బాధపడతారు దాని తర్వాత బయటకు వస్తారు కొంతకాలం మళ్ళీ పాటిస్తారు మళ్ళా కొంతకాలం యధావిధి క్రైస్తవ జీవితము నిర్లక్ష్యమైన జీవితం యథావిధి ఎప్పటిలాగానే ఎందుకు నువ్వు అంత పైకి ఆ స్థితికి ఎదగలేని స్థితిలో ఉన్నావు ఆత్మీయ స్థితిలోనే కానీ ఎందుకు అసలు ఎదురలేకపోతున్నావు ఉన్నకాడికి చాలా నేను క్రైస్తవ చూస్తాను నేను అసలు తృప్తి పడలేదు ఒకప్పుడు తృప్తి పడినా అట్లనే ఉన్నకాడికి కానీ ఎప్పుడైతే ఒక్కొక్క తాలప్షవి తెచ్చుకుంటే నేను లోపల కూడా ఇవన్నీ నాకు బయలుపరచబడ్డాయి లాస్ట్ ఇప్పుడు టూ నుంచి అనేకమైన విషయాలు నేను అనేక చూపించిన బైబుల్లో మరి నా టూ థౌసండ్ ఎయిట్ లోనే దొరికింది ముందు కూడా ఉన్నాయి కానీ నేను తెరుచుకోలేదు వాటిని తెరిచి పోలేదు లోపల కాబట్టి వాటిని చూడలేని చిత్రున్నాను ఇప్పుడు ఈ గదిలో ఏముందో నాకు ఎట్లా తెలుస్తుంది లోపల పోతేనే తెలుస్తుంది పరలోకంలో ఏముందో ఎట్లా తెలుసుకోవాలో అందులో పోతేనే తెలుస్తుంది చీకటి శక్తులకు ప్రపంచం ఎట్లుందో తెలుసుకోవాలని నీకు ఆశ అవుతే అందులో పోతేనే తెలుస్తుంది లేకపోతే వాటిని ఎట్లా నువ్వు నీ శత్రువుని నీ శత్రువు బలాన్ని తెలుసుకోకపోతే వాటి మీద నువ్వు ఎట్లా విజయం పొందుతావు చెప్ప అసాధ్యం కదా వాడి శక్తి బలహీనతలు ఏందో నీకు తెలకపోతే యుద్ధం ఎట్లా చేస్తావు అంటే నువ్వు విఫలం అయిపోతావు అవన్నీ అర్థం కాకుండా ఒక్కసారి అమాంతంగా నీ మీదికి శ్రమచ్చి పడితే నీకు అర్థమే కాదు ఎక్క దిని నుంచి నీ బయటపడలో ప్రవ్వా అప్పుడు ఏడుస్తావు అప్పు ఉపవాసం ఉంటావు అప్పుడు పనికే రాదు ప్రార్థన ఎందుకు తెలుసా ఆయన ఎప్పుడూ నీకు ఇవన్నీ తాలం చెవులు వాటిని పాకకు పెట్టొచ్చి ఇప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నావు ఓ తాలం చెవి తెచ్చుకోపో అంటాడు ఎక్కడ పడేసుకున్నావు వెతుక్కోపో అంటాడు కాబట్టి ఆయన ఎంతో ప్రేమ జాలిగల దేవుడు నువ్వు ఎంత బ్రతిమ్ంగా ఆడినా ఎంత గోజాడినా ఎంత ఏడ్చి గాయపరచుకున్నది శర్రా అని ఆయనకు జవాబు ఇవ్వడు ఆయన జవాబిచ్చే టైంలో నువ్వు వాటిని స్వీకరించిన స్థితులలో కష్టాలు వస్తే ప్రభు జ్ఞాపకంకి వస్తాడు మన జీవితంలో అట్లా ఉండద్దు మనం మీకు ఒక తెలుసా ఇష్టపల్లికి ఏడు పండగలు ఏడు పండగలు వాళ్ళకి ఇప్పుడు చేస్తారు పండుగలు మనమేమో ఆ పండుగలు చేయము ఎందుకంటే మనకి పండుగ అంటేనే ఏసువు కాబట్టి ప్రతిదీ యేసులోనే నెరవేరింది వాళ్ళు చేసే ఏడు పండగలు ప్రతి పండుగ చేసినాకనే వాళ్ళకి జీవితాలు అద్భుతాలు జరిగినాయి అని నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ బ్రదర్ బోధ మార్చేసింది అనుకో ఒకప్పుడు పండుగలు చేయదని ఇప్పుడు పండుగలు చేయమంటుందనే నేను ఎప్పుడు చేయదని చెప్పలేదు కదా మనకి పండగ ఏసు కాబట్టి ఏసు ఆచరిస్తాను మనం ఆయననే పండగ సెలబ్రేషన్స్ అంటారు పండుగ సెలబ్రేషన్ ఫీస్ అంటారు ఇంగ్లీష్ లో బైబుల్లో ఫీస్ అంటారు పండుగ వాళ్ళకి ఏడు పండుగలు ఉన్నాయి వాళ్ళు చేసిన ప్రతి పండుగ తరతనే అద్భుతాలు జరిగిన వాళ్ళకి బైబుల్ ఉపవాసం ఉన్నప్పుడు జరిగినట్టే నేను ఎక్కడ అద్భుతాలు వాళ్ళ దగ్గర కానీ నేను ఉపాసం చేయదని చెప్పలేదు ఉపవాసం అంటే ఏంటో అర్థం చేసుకుని చేయమని చెప్పినా కొంత సమర్థించుకుంటారు బ్రదర్ నాకు బీపీ బ్రదర్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం బ్రదర్ నాకు షుగర్ ప్రాబ్లం బ్రదర్ నేను ఎట్లా ఉండగా ఉపాసం అంటారు లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది అది చెప్తున్నా మీకు ఆ కాలం దొరకలేదు మీరు ఎక్కడ పడేసుకున్నారు దాన్ని చూడండి దేవుడు ఇస్తూ అనేక పర్యాయం ఇస్తూ ఉంటాడు చూపిస్తుంది నేను ఎన్నిసార్లు రెండు మార్లు మాట్లాడినా మీరు వినలేని స్థితిలో ఉన్నారంటాడు ఆయన ఎన్నిసార్లు మీకు మీ బయలుపరిచిన మీరు వినలేని స్థితిలో ఉన్నారు ఎందుకు వినేవాడు దాన్ని పాటిస్తాడు కదా ఖచ్చితంగా పాటిస్తేనే నిజం వస్తుంది ఇప్పుడు విన్న దాన్ని నువ్వు ఆచరించకపోతే విజయం ఎట్లా వస్తుంది ఇందాక చెప్పినట్లు ఆ తాళం తెచ్చుకోకపోతే బయటనే ఉండిపోతావు ఎండకి ఆ రోజంతా బయటనే ఉండాల్సి వస్తుంది కొంతమంది ఉంటారు గోడలు లోపలికి వస్తారు ఏం లాభం వచ్చిందో నువ్వు ఇంకో లోపల రాలేవు కదా షార్ట్ కట్స్ లేవు జీవిత విధానంలో ప్రభునందు ఆనందించాలంటే ఇరుక్కు మార్గమే సులువైన మా మార్గం సులు ఫ్రీ ఏమంటాం ఫ్రీ రూట్ లేదు విశాలమైంది లేదు ఇరుకు మార్గమే ఈ శ్రమల గుండా పోయినాక దాని నుంచి ఎట్లా బయట రావాలో చూపిస్తారు దేవుడు అది ఇరుకు మార్గం అంటే ఇరుకు మార్గంలో మన బలి ఏం ఉన్నదే అది ఇరుకు మార్గం మళ్ళా పెద్ద గంపేసుకుంటాం మీద మళ్ళా భుజాలకి బరువులేసుకుంటాం అన్ని వేసుకుంటాం ఈ లోకాతీతమైనవి అవన్నీ మోసుకుంటా ఇరుకు మార్గం ఎట్లా పోతాడు ఫస్ట్ ఇరుకు మార్గంలో పోవాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి ఈ లోకాతీతమైన ఆలోచనలు నిన్ను భారం గుంజుతా ఉంటాయి వెనక ముఖ్యంగా పైకి ఎక్కేవాడు కొండెక్కేవాడు బరువులు మోసుకుంటే ఎక్కుతాడా బరువులన్నీ తీసి ఎక్కుతాడు వాడు అప్పుడు వాడు శరీరం లైట్ అయిపోతుంది కాబట్టి సునాయాసంగా వాడు ఎక్కగలడు ఇరుకు మార్గం కూడా అంటే ఇరుకు మార్గంలో పోయేవాడు గంపలు మోసుకొని పోతడా మనం చూసుకుంటాం ఆర్టీసీ బస్సులు ఎక్కువ ఆడోళ్ళు గం కా అన్ని ఇంత పెద్ద పెద్ద సంచుల పెద్ద పెద్ద అన్నీ వేసుకొని అవి మోసుకొని కష్టపడితే ఎక్కుతా ఉంటారు ఇక అవన్నీ లోపలి తీసుకొచ్చి వేరే వాళ్ళకి కష్టం దిగనీకి రాదు కలదరానికి పాపం వాళ్ళేమో చిన్న చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళు గంపాలు పట్టుకుని ఆపాయ ఆపాయ అంటే ఎట్లా అవుతారు వాడు అన్న ఇరకనేరు కదా ఆ డోర్ల ఆ గంపతో తల మీద గంప పెట్టుకుంటే దాంట్లో బోనికి రాదు పాపం ఆల్రెడీ అదే రైల్వే స్టేషన్ కూడా మనం చూస్తాం ఆ ట్రైన్స్ ఎత్తుంటారు అంత పెద్ద పెద్ద గంపాలు ట్రైన్ ఎక్కడానికి రాదు సందగుంటుంది అది డోర్ ఆ డోర్ లో పట్టదు కాబట్టి మన జీవితం కూడా అంతే ఎన్నో ఇరుకు మార్గాలలో మనం గుండ కానీ నీకు నీ తల నుంచి అధికారుల వరకు అన్ని బరువులే వాళ్ళు వాటి అన్నిటిని నేర్చుకుని వాళ్ళకి ఎట్లా దూరగలరు కష్టం అన్నట్టు వాటి వాటిని అన్నిటిని తేలిక చేసుకుని మెరుకు మార్గం రవడం నేర్చుకోవాలి ఈ రోజు నీకు ఇచ్చిన వెతుక్కో అది త్వరగా తెరవడం నేర్చుకో నేర్చుకుని పనులకు జ్ఞానంలో అభివృద్ది పొందు ఎట్లా నేను విడుదల పొందాను ఈ రోజు ఈ ఎట్లా ఈ సమస్యకి నాకు పరిష్కారం ఆ తాళ పిచ్చేవి ప్రవ్వా నేను వెతుక్కోవాల ప్రవ్వా ఎట్లా వాడాల కష్టమే తిప్పడం ఎంతో కాలంగా వాడనిది తాళం ఇప్పుడు నేను చేరవాల ప్రభా నాకు సాయం పడ ప్రభావ అప్పుడు ఖచ్చితంగా ఆయన నడిపిస్తాను సందేహిస్తే సందేహిస్తే అది తెలియదు తెలుసుకోదు దొరికిన కాలం ఏం లాభం మీకు ఇప్పుడు సొల్యూషన్ తెలిసి వాక్యం అర్థమైంది బట్ సందేహిస్తే బహు ప్రయాసాల తీవడానికి కాబట్టి విశ్వాసంలో సందేహించకుండా మీరు ముందు నేర్చుకోండి అది ఎటువంటి కొండైనా కదలాల్సిందే ఎటువంటి సమస్యన కదలాల్సిందే ఈ విశ్వాసంలో ప్రభు మనల్ని ఆచరించి నడిపించాలా ఈ తాళ వాడే వాడే విధానంలో ఆయన జ్ఞానం మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుద్ధర దేవ వదనాలనైనా ఇస్రాయల్ తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఇంతవరకు మీరు మనతో పాటు ఉన్నందుకు మీకు వదనాలు మీరు అడుగు మీకు మాకు తోడ ఉండి నడిపిస్తున్నారు ప్రభు అనేకమైన విషయాలు మాకు బయలుపరుస్తున్నారు గాని ప్రభు మేం కేవలం వినేసి వెళ్లిపోతున్నాం తిరిగి అటు ఉండకుండా సహాయపడండి ప్రభా మీరు యాకోబు పత్రికలో ఇదే విషయానికి వ్యాఖ్యం చేస్తున్నారు ప్రభా మీరు వింటున్నారే గాని అద్దంలో ముఖము చూసుకొని అటు తిప్పి మీరు వెళ్లిపోతున్న వారు లావుల కానీ వాక్యాన్ని మీరు మరిచిపోతున్నారు అని చెప్తున్న వాక్యం ప్రవ్వ ఇది మా జీవితాలు అటు ఉండకుండా తేపడమని ప్రార్థిస్తాం మేం ప్రతి వాక్యాన్ని ఆచరణలో పెట్టాలా ప్రవ్వా లేకపోతే ప్రవ్వా మేము నిష్ఫలమైన జీవితంలోనే ఉంటున్నాం ఎన్నో తాల మాకు ఇచ్చినారు గాని పర్లవరాజు సంబంధించిన విషయాలలో మేము ఒకటి కూడా విఫలం తాళాలు ముగించుకుంటున్నాం ప్రవ్వా వయసు మరలిపోతుంది ప్రవ్వా అయినా గానీ ఒకటి కూడా మేము ఆ కాలాలు తెరుచుకోలేకపోతున్నాం ప్రవ్వా ఈ దిన మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వాటిని మేం పాటించాలి ఇక ఎన్ని తాల సెవెలు వెతుక్కోవాల ప్రతిదీ మేము వాడడం నేర్చుకోవాలా ప్రభావ ప్రతి సమస్య నుంచి విడుదల జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి ప్రవ్వా అవును ప్రభా మీయందు అభివృద్ధి మీ అందు సంపూర్ణంగా ఫలించడము మిమ్మల్ని మహిమపరచడం అని వాక్యం చెప్తుంది ఆయన కాబట్టి మిమ్మల్ని అధికంగా మైమపరచాలంటే మేము అధికంగా ఫలించాలా మేము అధికంగా ఫలించాలంటే అనేకమైన తాలకు చర్యలు మాకు కావాలా వాటిని కేవలం పెట్టుకోవడమే కాదు ప్రవ్వాటిని మేము వాడాలా ప్రవ్వా అటువంటి వాడే బిడ్డలుగా జీవితాన్ని మాకందరికి అనుగ్రించమని ప్రార్థిస్తాం ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ మేము మీ సన్నిధి తెచ్చినాం ప్రవ్వా వారి ప్రార్థన అంశం అన్ని మేము ఎన్నికల్లో భద్రపరచుకోండి ప్రభు దూతలు పాత్రల్లో తీసుకొని మీ సన్నిధికి వచ్చిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం ఆ యొక్క అనుమానపు దురాత్మని చేసినా బంధిస్తున్నాం ప్రభా సందేహాన్ని దురాత్మని చేసిన బంధిస్తున్నాం ప్రభా అయినా నిరీక్షణ కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించండి అనుమానించకుండా ప్రభా సంపూర్ణంగా మీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని అటువంటి ఆత్మీయ నడిపి అనుగ్రహించండి మా విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఎదిగింపజేయండి ప్రభావ అవును ప్రభా ఒక దినం మిమ్మల్ని చూసినప్పుడు మాకు అది ఉండదు అయినా కానీ మిమ్మల్ని చూసేంత మాకు అవసరం నైనా మన అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించి రకరకాల తాలకు చెవి తెరుచుకొని అందులోనికి మేము పోవాలా గదులకి పర్లోభరాజులు అడుగు పెట్టాలా వాటన్నింటినీ మేము చూసి నేర్చుకోవాలా ఈ భూలోకానికి వచ్చి అనేకలు అటువంటి సేవా జీవితంలో ఈ కుటుంబీకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా చిన్నపిల్లల గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి భవిష్యత్తును ఆశ్రించమని ప్రార్థిస్తున్నాం సంజయ్ గురించి ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డ భవిష్యత్తును ఆశ్రయించండి తన చుట్టూ కంచె వేయండి మీకు ఒక గొప్ప సాహస లేవనెత్తండి తన తల్లిదండ్రులను మీరు కల్పమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాలలో దూరిన దుష్ట శక్తులను ఏ స్థాన గర్దిస్తున్నాం ప్రభావ నువ్వు వాళ్ళని విడిచిపెట్టడానికి వాళ్ళలో ఉండడానికి వీల్లేదు ఈ క్షణం నువ్వు వాళ్ళని విడిచిపెట్టాల్సిందే ప్రభా బిడ మనుషుని కరిగించండి ప్రభావ పర్సాతాపం పుట్టించండి ప్రభావ తిరిగి వచ్చి హత్తుకోవాల కుటుంబాన్ని మరి అది మేము చూసి మేము మహిమపరచాలా సందేహ బుద్దయ్యాన్ని బంధిస్తున్నాం ప్రభావ మహిమనుందండి మమ్మల్ని అందరినీ మీరు ఆగ్రవల్సిన పరుచుకోమని యేసు క్రీస్తు పరుశుదనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను కొంతసేపు చేతులెసి దేవుని ఆరాధిస్తాం థ్యాంక్ యూ లాడ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వంద ఈసందాల్ ప్రవా గొప్ప దేవ కృతజ్ఞతలై నమ్మికే కాస్కరిష మరీ మెదరు కి సబల